అనుబంధం యాభై ఏడవ కీర్తన దిక్కులేకపోయెను ఇట్ట వెక్కసపులోకమేలే విభుడెవ్వడో గుత్తము గనల్లవారుడి చేతుకలోబెట్టుకుని నెవ్వడో దొంగ కొత్తగానే ఇంతిగట్టుని బయట వేసిన మెత్తనిదంతా బట్టి మింగెనెవ్వడో బంతిగా నల్లవారు పండేటి మంచము గుంతలో విరుగోసే కూళడెవ్వడో దొంతులలో కడువలోన తొరలి దాచిన పెద్ద పొంత కూటికుండ గుంటోయనవ్వడు తొరది సంతలోని శుద్ధుల విని విని విరసములల్ల బాపె విబుడవ్వడు తిరు వెంకటగిరి దేవుడై ఇందరిని కరుణలోకముగాచే కనుడెవ్వడు